ఎవడో రామ్లాళ్ళు పట్టం కట్టినట్టుగా ఉంటుంది అది అది అన్యాయం అయిపోతుంది ఇన్ని అన్డెమోక్రాటిక్ తయారవుతుంది హీ షుడ్ నాట్ హెవ్ అండర్ కదండి ఎందుకంటే బలిని చక్కగా రాజ్యం చేసుకుంటూ ఉంటే యజ్ఞం కూడా చేసి ఆరాధిస్తూ ఆ బలిని ఏదో కొంచెం ట్రిక్ ఒకటి ప్లే చేసి ఆ బలి దగ్గర ఉన్న రాజ్యం అంతా రాసుకొని అది ఇంద్రుడికి కట్టబెట్టడం అంటే రాములాల్ చేసినట్టే అవుతుందండి రామ్లాల్ అయినా ఆయన గవర్నర్ గారు రామారావు గారి దగ్గర లలిసి నాదండ్ల భాస్కర్ రావుతో అంటగట్టారు వాడిని చెప్పి పెట్టాడు గిరిటం తీసుకెళ్ళి విష్ణు చేసినట్టు అవుతుంది కాబట్టి స్టోరీని యాజ్ ఇటీస్గా తీసుకోకూడదు యాజ్ ఇటీస్గా తీసుకుంటే అన్ని సమస్యలు వస్తాయి మనం వైష్ణవాచార్యులు కనపడ్డారు ఆయన నాతో అన్నారు దేవుడు దేవతా పక్షపాతండి అన్నారు అంటే నేనున్నాను అది ఏమిటో కొంచెం వివరించండి మహాత్మానుడిగా అంటే అంటే దేవతల ఎందుకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటుంది అంటే అంటే ఎవరి మీద ద్వేషం కూడా అవును రాక్షసులందు ద్వేషం ఉంటుంది అంటే దేవుడికి కూడా రాగద్వేషాలు ఉంటాయంటారా అయ్యా రాము ఏమిటండి ఈశ్వరుడికి రాగద్వేషాల అంటే ఓ సెక్షన్ వాళ్ళ ప్రేమ ఇంకో సెక్షన్ వాళ్ళ ద్వేషం ఇజ్ ఇట్ సో అంటే ఆయన అంటారో ఏ సిటీ సో అంటే నేను అన్నాను వీల్ యూ హెవ్ టు థింక్ అబౌట్ ఇట్ ఫర్దర్ అని కథ ఉండది నిజంగా ఈశ్వరుడికి అగద్వేషాలు ఉంటే మనకంటే ఈశ్వరుడు ఇంకా పెద్ద ఉద్ధరించిందే ఉంది వాజ్పేయి గారికి లేవు అగద్వేషాలు దగ్గర మీరు నేను చూసినంతలా హీ రైజ సమా స్మాల్ పెట్టి లైక్స్ అండ్ డిస్ లైక్స్ యాజ్ ఎ పొలిటీషియన్ హీ కుడ్ డూ దట్ వెర్ యాజ్ ఈశ్వరా టు డూ దట్ అంటే వట్ కైండ్ ఆఫ్ ఈశ్వరా ఇట్ సో ఇదంతా సరైన అవగాహన లేకుండా మాట్లాడితే అలాగే ఉంటుంది కాబట్టి అక్కడ సత్యం ఏమిటంటే విష్ణువే వామనుడైనాడు విష్ణువంటే ఎక్కడో చోట కూర్చునే ఆయనని కాదు సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుడు వామనుడంటే పొట్టివాడైనాడు అంటే జీవునిగా అయినాడు నారాయణుడే నరుడైనాడు అది ఆ అవతారం రహస్యం మధ్యే వామన సర్వేదేవా ఉపాసతే విశ్వేదేవా ఉపాసతే కఠోపనిషత్తుడు మధ్యే వామనమా ఇక్కడ కూర్చొని ఉన్నాడు వామనుడు పొట్టివాడు వేళ్ళన్నింటిలోకి పుట్టిది అంగుష్టం అంగుష్టమాత్ర పురుష అది కఠోపనిషత్తే అక్కడ ఈ పొట్టివాడు ఈ ఐదుగురు మనుషులు అనుకుంటే వీడు పొట్టివాడు అంగుష్టమాత్ర ఇక్కడ వా విష్ణువే వామనుడైనాడు అంచేతనే మళ్ళీ ఈ వామనుడే త్రివిక్రముడైనాడు బి సింధువే బిందు అవుతుంది మళ్ళీ బిందువే మళ్ళీ సింధు అవుతుంది సింధులో కలిసిపోతే సింధువే అవుతుంది కాబట్టి తమే వైకం జానత ఆత్మానం అది ఆ సర్వము సర్వ ఇంద్రియములన్నిటి ఎందు కూడా అదే ఆత్మ చైతన్యం ప్రకాశిస్తోంది సో సర్వాశ్రయం సర్వ ఇంద్రియ వ్యాపారములకు మనోవ్యాపారములకు కూడా ఆశ్రయమైనది అపరబ్రహ్మయే సో అది బయట ఒకటి లోపల ఒకటి రెండవే అనుకున్నారు ఏకం అద్వితీయం జానత అది ఒకటి అని తెలుసుకోండి ఒకటి అంటే అద్వితీయం అని భాష్యకారుల యొక్క పదాలు ఎంత గంభీరంగా ఉంటాయంటే వన్ అంటే వన్ అంటే రెండు ఉన్నాయి దాంట్లో ఒకటి మీరు తీసుకోండి ఇంకొకటి మీరు తీసుకుంటాను అలాంటివి ఒకటి కాదండి వన్ అంటే వన్ విథౌట్ ద సెకండ్ ఉంచేతనే నేను ఈ మధ్యన ఇంగ్లీష్లో ఏదైనా రాస్తే వన్ వచ్చిన చూడల్లా వన్ వితౌట్ ద సెకండ్ అని హైఫండ్స్ పెట్టేసి రాసేస్తున్నాం ఇంకా సో దట్ ఏ కమ్ అద్వితీయం అది ఇది చూసి రాసిందే అది సర్వము ఉంటాయి భాష్యంలోనే సర్వం ఉంటుంది మిస్టేక్ చేయడానికి అవకాశం ఇవ్వరు మనం మిస్టేక్ చేసినా వెంటనే వీటి వివేకవంతుడైనట్లయితే తక్కువ మళ్ళీ ది పెర్సన్ ఇస్ కరెక్ట్ ట్రాక్ భాష్యం చేకొట్టుగా నడిపించినట్టుగా నడిపిస్తుంది ఏకమ్ అంటే అద్వితీయం అని అర్థం ఏకమేవ అద్వితీయం శృతి కూడా ఏకమని చెప్పి ఊరుకోదు ఏకమేవా అని కూడా చెప్పి ఊరుకోదు వీడి వీడి బుద్ధికి డిశ్చార్జ్ చేసే కెపాసిటీ ఉందని శృతికి కూడా తెలుసు అందుబరించే ఏకమేవ అప్పుడు కూడా వాడు డిశ్చార్జ్ చేస్తానంటే ఇంక వాడి కర్మ ఇంక వాడు ఎప్పుడో మళ్ళీ జన్మలో వృద్ధులోకి రావాలి ఈ జన్మకి నాకు చెప్పడం కష్టం సో ఏకం అద్వితీయం వన్ విథౌట్ ఎ సెకండ్ జాన అంటే ఆ ధాతువు కరెక్ట్గా మీరు వల్లిస్తే జానథ అని ఉండదు జానాతి జానీత జానతి జానాసి జానీథ జీత అని ఉంటుంది అంచేతనే వైదిక ప్రయోగం జానత దానికి అర్థం రాసేప్పుడు జానీథ పాణిని వ్యాకరణం ప్రకారం తెలుసుకోండి మధ్యమ పురుష ముఖవచనం తెలుసుకోండి అంటే ఎవరు హే శిష్యా ఓ శిష్యులారా అని గురువు చెప్తున్నది ఒకడికే చెప్తున్నాడు పాఠం కానీ ఈ లోపల నలుగురు చేనే వచ్చే అందరికీ కలిపి చెప్తున్నాడు అని అలాగే మనం అర్థం చేసుకోవాలి ఆ పదప్రయోగాన్ని బట్టి ఓ శిష్యు ద్వారా ఆ ఆత్మతత్వము ఒక్కటియే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్కి అతీతమైనది అని తెలుసుకోండి అది అది ఇంకా ఏమిటి ఆత్మానం జానత కూడా తెలుసుకోండి ఆత్మానం ప్రత్యక్స్వరూపం యుష్మాకం సర్వ్రాణి అలా తెలుసుకోండి ఆత్మగా తెలుసుకోండి ఆత్మాండేవి ప్రత్యక్స్వరూపం మీ యొక్క యథార్థతత్వము మీ బాహ్య బాహ్య ఆరోపముల వెనుక దాగి ఉన్నది దాని వెనుకకు వెళ్ళి పట్టుకోండి అని ప్రత్యక్ష అర్థం అది సో ఇప్పుడు ఎలాగంటే ఒక దీపం ప్రకాశిస్తుంది ఆ దీపము ఎక్కడి నుంచి వస్తుండే ఆ వెళుతురు అంటే ముందు చూడగానే పైన ఒక ఒక కాగితం ఒకటి ఉంది ఆ కాగితం నుంచి వెళుతూ వస్తుంది అని అంటే అప్పుడు వెళ్ళి జాగ్రత్తగా వాడు ఆ కాగితాన్ని చూసి అబ్బెబ్బాయి కాగితం నుంచి వెళుతురు రావడం కాదండి కాగితం జడంది అది ప్రకాశన్స్ అది అని ఆ కాగితాన్ని తీసేసే తీసేస్తే ఇంకా వెలుతురు వస్తానే కాగితం నుంచి వెలుతురు వస్తూ ఉంటే ఏమవ్వాలి ఆ కాగితండి కానీ వీడి చేతుల్లోంచి వెళ్తురు వచ్చేస్తూ ఉండాలి అలా అవటం లేదు అక్కడి నుంచే వెళుతురు వస్తున్నా ఇంకా లోపల ఉండి వెళుతురు అని అల్లా అల్లాగా బల్బుకి చుట్టిన కాగితాలను వలస పెట్టి తీసుకుంటూ పోతే ఆ లోపల ఫిలమెంట్ ఆ ఫిలమెంటు లోపల ఉండే ఎలక్ట్రిసిటీ అని అలాగే ప్రయాణం చేయాలి యా టు గో బ్యాక్వర్డ్స్ కాబట్టి నేను ఫలానా అని మీరు అనుకుంటే అలా కాదు ఆ ఫలానా అన్నది ఒక రకమైనటువంటి ఆ గుచ్చిపోయేటువంటి ఫలానా నీ యథార్థ స్వరూపమైన ఫలానా కాకపోవచ్చు కొంచెం గమనించు అని శుద్ది చెప్తుంది సో నేను ఫలానా అంటే నేను ఫలానా వ్యక్తిని చూడు వ్యక్తి కేవలము దేహాన్ని బట్టి వ్యక్తి అనుక్కోకు స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి స్థూలము యొక్క ఉనికి సూక్ష్మమునందు ఉంటుంది కాబట్టి దేహము ఉన్నది అంటే ఇంద్రియ శక్తులయందు నిలిచి ఉన్నది దేహం ఇంద్రియ శక్తులన్నీ కనుక విత్డ్రా అయిపోతే ఈ దేహాకారం దేహరూపంగా ఉన్నటువంటి ఈ ఈ సంఘ సంఘాతము అసెంబ్లీ విచ్చిపోతుంది విడిపోతుంది ఇసకతోటి ఇసుకతోటి కొండ చేసినప్పుడు ఆ ఇసుకలో ఉన్నటువంటి వాటర్ కనుక ఇవాబరేట్ అయిపోతే ఆ కొండ అంతా కూలిపోతుంది ఈ దేహం కూడా అలాంటిదే కాబట్టి దేహాన్ని నిలబెడుతున్నటువంటి సూక్ష్మమైన తత్వము వలదు అలాగా మీరు వెనక్కి ఇంకా వెనక్కి ఇంకా వెనక్కి వెళ్తే సో సచ్చిద్త్మ అని తేలుతుంది అది ఏ ఆత్మ సచ్చిత్ దానికే ఆత్మ ప్రత్యక్ స్వరూపం తన యొక్క అంతరతమమైన అంటే ఇన్నర్ మోస్ట్ రియాలిటీ అది మీ స్వరూపము నువ్వు అనుకుంటున్నట్టుగా నేను అహం దేవదత్త హమ్ దత్త దిత్హ అనివన్నీ శాస్త్రీట్ నేమ్స్ సో అలాంటివి ఓ పేరు పెట్టిన పేరే నేను అనుకుంటో ఈ కులమే నేను అనుకుంటా అయితే ఈ సోషల్ స్టేటస్ నేను అనుకుంటా సో ఇదంతా కూడా ఒక పెద్ద ఇమేజ్ ఈ ఇమేజ్ యు ఆర్ నాట్ ది ఇమేజ్ యు ఆర్ ది రియాలిటీ అన్విచ్ ద ఇమేజ్ ఇమేజ్ ఈస్ యాడ్ అయితే ఇప్పుడు మీరు క్లబ్కు క్లబ్కో పెళ్లికో పార్టీకో వెళ్ళాలనుకోండి యూ పుటాన్స్ అన్ ఎక్స్ట్రా ఇమేజ్ అంతే కదండి మనం ఆ పని చాలా స్పాయింటేనియస్గా చేస్తాం ఏదో కొంత ఇమేజ్ ఉంది ఇమేజ్ పెళ్లికి సరిపడదు పెళ్లికి క్రాఫింగ్ ఎందుకు దూకోవడం అంటే ఐఎమ్ ఏ వెరీ సివిలైజ్డ్ పర్సన్ అని వాళ్ళు అనుకోవాలి అని ఐ ఐ హ్యావ్ టు ప్రజెంట్ మై సెల్ఫ్ దట్ వే దా క్రాఫింగ్ దూవుకోవడం డ్రెస్ వేసుకోవటం దానికి అక్కడ దానికి తగిన డ్రస్సు వేసుకోవటం గడ్డింగ్ తీసుకోవటం అయితే స్త్రీలైనట్లయితే బంగార ఆభరణాలు అలంకరించుకోవటం ఖరీదైనటువంటి వస్త్రములు ధరించుత తర్వాత మరి ఆటోలోనూ రిక్షాలోనూ వెళ్తే బాగుండదు కారులో వెళ్తే మంచిది సో ఈ విధంగా యూ యాడ్ అలాట్ ఆఫ్ ఇమేజ్ అక్కడికి వెళ్ళేప్పుడు ఆ ఇమేజ్ అంతా మోసుకుంటూ వెళ్తాము ఆ ఇమేజ్ తోటే ఇటు తిరుగుతాం ఇటు తిరిగినప్పుడు కూడా ఇమేజ్ మనతో పాటే ఉంటుంది ఇంటికి రాగానే ఇంటికి వచ్చిన వెంటనే ఈ ఇమేజ్ బరువు అయిపోతుంది కాదు బరువు అవడం కోర్టు కాదు కోర్టు అనేది ఏ ఇమేజ్కి అది సూచకమో ఆ ఇమేజ్ బరువు అవుతుంది అందుకోసం ఆ కోటు పక్కన పెడుతున్నాడంటే ఆ ఇమేజ్ని తీసి పరేస్తున్నాడని అర్థం ఆ ఇమేజ్ని తీసి పారేసి కొంత లీన్ అండ్ లైట్గా ఇంట్లో ఉంటాడు శాస్త్రం ఏమని చెప్తుందంటే నీవు లీన్ అండ్ లైట్గా ఉన్నాననుకున్న ఇమేజ్ కూడా బరువే బరువా చెప్పు సంసారంలో నీకు దుఃఖం సుఖ దుఃఖాలు ఉన్నాయా ఉన్నాయి ఆ అది కూడా బరువే అది సంగతి కనుక మీ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోనంత వరకు నీకు ఈ సంసార దుఃఖం నుండి విముక్తి లేదంతే మాకు ఆత్మ గురించి చెప్పకుండా మీరు మరో ఉపాయం చెప్పండి మీరు అడగద్దు నేను చెప్పద్దు అనవసరం అత్మానమేవైకని జానత డట్సాత్ మీరు ఇన్ని మీద మీరు అడగద్దు నేను చెప్పద్దు నేను ఇంకేమీ చెప్పనని నాకు ప్రతిజ్ఞ మీరు ఇంకేమీ అడగనని మీకు ప్రతిజ్ఞ దర్శాలు ఆత్మానం ఏవైకం జానత మీరు తెలుసుకుంటే చాలా చెప్పి వేటాడితే సింహాన్ని వేటాడాలి అంతేగాని కుందే కాదు వేటాడ్డాం కుందేలని ఒకటి దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ దేవుడా నాకేమో లాటరీ టికెట్ ఇయ్యంటే చదువులేవడానికి ఉపయోగం దేవుడా నువ్వు మీ స్థానాన్ని నాకు ఇవి దేవుడు అంటే ఈ సపోజ్ టు వి ది హైయెస్ట్ ఐడియల్ ఐ ఐ వాంట్ దట్ హయ్యెస్ట్ ఐడియల్ ఉంది దర్శ ఇంకా దా కొడితే సింహాన్ని దెబ్బ కొట్టాలి కానీ కోసం వేటాడడం ఎందుకు అంతకంటే మీద తిరగడము సంసారంలో తిరగడమేనాయో అత్మానం ఏవైతే జానత నిజమన్నా డబ్బు ఉంటే ఆత్మని తెలుసుకోవాలి లేకపోతే ఇప్పుడు మాట్లాడుతుంట అన్యావాచ్యం వినివించట ఇతర విషయాలని పక్కనబెట్టు అని కొంచెం పట్టుగా చెప్తారు శృతిలో హే శిష్యా అన్యాచ అపరవిద్యారూపా విముంచముంచముంచే రే వైదిక ప్రయోగం విముంచను మధ్యముష బహువచనం లోటు మధ్యమ పురుష భోజనం ఆదేశం చేస్తున్నారు విముంచత అంటే విడిచి ఉన్నారు అని కాదర్థం విడవండి లోటు లోటు మధ్యమ పురుష ఎలా ఉంటుంది అని ఉంది భవసి భవథవ అది లటు మధ్యమ పురుష భహోజనం లోటు మధ్యమ పురుష బహుచనం భవత విడిచిపెట్టండి అని లోటు ఆదేశం అని చేతనే విముంచత విడిచిపెట్టండి అప్పుడు అర్థం పరిత్యత పరిత్యాగం చేయండి ఇతరములైన మాటలనన్నిటినీ ఎందుకంటే ఇతర ఇతరములైన మాటలు అంటే మామూలుగా ఈ న్యూస్ పేపర్ కబుర్లను ఎలక్షన్ కబుర్లు అనుకున్నావు కాదు అపర విద్యారూప శిక్షా వ్యాకరణించప ఇంక అన్నీ ఇంకా అపర మనం చూసాం కదండి పరావిద్య అపరా అపరా విద్యను అంతని పక్కన పెట్టండి మీరు అసలైన సారాన్ని పట్టుకోవాలి కానీ చుట్టూ ఉన్నటువంటి ఊకని పట్టుకుని ఉపయోగపండి సో ఆ సారాన్ని పట్టుకోవాలి మిథ్యని పట్టుకుంటే ఏమీ ఏమీ మేకలు దాంట్ ఫాండ్ ఫాక్ ఉంటుంది చూడండి ఫాగ్ని ఎంత ఎంత వస్తుంది మీకు మూట ఏ రంగం ఒకటతుంది అంతే సో విచ్చని పట్టుకోకూడదు సత్యాన్ని పట్టుకోవాలి ఇప్పుడు దీని మీద అసఖ్యాతి అఖ్యాతి అన్యథాఖ్యాతి ఇవన్నీ బ్రహ్మసూత్రాల్లో వస్తాయి ఇప్పుడు దీని మీద పండితుల్లో చర్చ ఒకటైంది మహారాజు గారు ఒకటి ఆయన ఆయన కూడా కొంత శాస్త్రం చదువుకున్నాయని ఆయన పండితులందరినీ పిలిపించి చర్చ చేయించారు చర్చలో బ్రహ్మసూత్ర భాష్యంలో వస్తుంది అధ్యాస భాషల్లో ముందు ఆ చర్చ దేని గురించి అంటే శుక్తి రజత భ్రాంతి శుక్తి అంటే ముత్యపు చిప్ప మీరు బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ముత్యపు చిప్ప అంటారు అంటే దాంట్లో ముత్యమే ఉండదు ఆలు చిప్ప అంటే తెలుసు అండి షరణ్ అండి ఆలు చిప్ప అని చిన్నప్పుడు వెళ్ళి ఎవరుకు తెచ్చేవాళ్ళు ఎందుకంటే ఈ ఆలు చెప్పని అరగదీస్తే కైండ్ ఆఫ్ ఒక చాకులో వని చేస్తుంది మరి సో యాపిల్ పళ్ళు మామిడికాయలు వీటిని అన్నింటి పనులుండే తొక్కని చాలా సరళంగా తీసేయటానికి ఉపయోగపడుతుంది మాగా పెట్టుకుందుకు దానికి నేనే వరకు తీసుకొచ్చేవాడిని మా అమ్మగారు పురమాయిస్తే వెళ్ళి తీసుకొచ్చేవాడి అవి ఆలు చెప్పలు సో శుక్తి అంటారు సంస్కృతంలో శుక్తి ఈ ఆలుచిప్పను చూసినప్పుడు ఎండ పడింది దాని మీద ఎండ ఒక పాత యాంగిల్లో పడినప్పుడు ఆలుచిప్పను చూస్తే అది ధగధగ మెరిసిపోతూ వెండిలా కనపడుతుంది శుక్తి రజత ఓకే ఇప్పుడు నేను మీకు అతిశయోక్త ఏం చెప్పట్లేదు వాళ్ళ ఆయా ఆచార్యుల యొక్క సిద్ధాంతాలను చెప్తున్నాను ఈ శుక్తి ఎందు రజతను మీరు దర్శించాలి దట్ ఈజ్ ఇట్ ఈస్ అక్స్పీరియన్స్ అనుభవం సరే అది రజతం కాదని తర్వాత తెలిసింది తర్వాత తెలిసింది సరే ముందు రజితం అనుకున్నాడనే కానీ రజత అనుభవం కలుగుతుంది వాడికి అనుభవం అంటే ఎలా ఉంటుంది మీకు రజత అనుభవం కలిగింది అనుకోండి ఎలా కలుగుతుంది వెండి షాపుకు వెండి బంగారాల షాపుకు వెళ్ళారు వెళ్తే అక్కడ వెండిని చూశారు వెండిని చూస్తే అప్పుడు రజతానుభవం కలిగింది రైట్ ఇప్పుడు ఆరు చెప్పను చూసి వెండి పొరబడ్డారు ఇక్కడ రజతానుభవం కలిగింది ఈ రజతానుభవానికి ఆ రజతానుభవానికి తేడా ఏమైనా ఉందేమో మీరు నాకు దయచేయండి దయచేసి చెప్పండి ఏమీ తేడా లేదు ఇక్కడ రజతానుభవం ఎట్టిదో అక్కడ రజతానుభవం కూడా అట్టిదే మీరు వెండి షాపుకి వెళ్ళి రజతాన్ని చూశారనుకోండి ఆ బాగుందండి వెండి మెలమిలా మెరిసిపోతుంది చాలా ఖరీదైంది ఖరీదనే భావన కూడా దాంట్లో అనుభవంలో ఉంటుంది అనుభవాన్ని నేను కొంచెం వివరిస్తున్నా ఈ వెండి మన దగ్గర ఉంటే మంచిది ఈ వెండితోటి ఏదైనా చేసుకోవచ్చు ఈ వెండి తోటి మనం ఉంగరం చేయించుకోవచ్చు లేకపోతే కొండలాలు చేయించుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా చేసుకోవచ్చు అని వీడు అనుకుంటాడు అని ఎక్కడ అనుకుంటాడు వెండి షాపులో ఉన్నప్పుడు అనుకుంటాడు ఇప్పుడు అనుకుంటాడు బట్ అనుభవంలో మార్పు ఏం లేదు వెండి యొక్క అనుభవం కలిగింది వెండి యొక్క అనుభవం కలిగినప్పుడు ఈ వెండి ఎక్కడ ఉన్నది వెరీస్ దిస్ రజతంత అంటే అది రజతం అనేది ఏం లేదయా అక్కడ మనస్సు చేతను అధ్యారోపణం చేయబడింది వాస్తవంగా లేని రజతాన్ని మనస్సు ఉన్నట్లుగా నిన్ను భ్రమలో పడేసింది తప్పిస్తే అక్కడ రజతమేమీ లేదు అలాగా లేని రజతం కనపడితే మనస్సు యొక్క పొరపాటు చేత దాన్ని మిథ్యా అని అంటారు కాబట్టి అది మిథ్యా అది వాస్తవమైన రజతం రాదు అని మామూలుగా మానవం చెప్పే మాట దీనికోసం మీరు శాస్త్ర నిరూపలే ఒకటిసారి తెలుగుచేట్లుంటే చాలు కానీ ద్వైతవాదులు కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళలో వాళ్ళు కూడబొలుకున్నారు వాళ్ళు ఏమన్నారంటే ఏమో మనం మిథ్య అనే పదాన్ని కనుక వీటికి అవకాశం ఇచ్చినట్లయితే వీడు రజతం మిథ్యను ఆపడు జగత్తంటంతా మిథ్యని నిరూపణ చేసి పెడతాడు వీడు అసలు మిథ్య అనే పదం దగ్గరే మనం వీడిని స్టాల్ చేయాలి అక్కడే వీడిని కనుక స్టాల్వ్ చేయకపోతే అక్కడే వీడికి మనం అడ్డుకోకపోయినట్లయితే మన జగత్సత్య ప్రవాదము నిలబడదు కాబట్టి అసలు వీడిని రజతం దగ్గర వీడి మాటను ఎగ్గనిచ్చి జగత్తు దగ్గర మన మాట నెగ్గనివ్వాలి అంటే మనం వాడికి ఆ వాడికి ఛాన్స్ మనం ఇవ్వకూడదు కాబట్టి అసలు జగత్తు దాకా రాకముందే వాడిని రజతం దగ్గరే దృష్టాంతం దగ్గరే వాడిని మనం నొక్కిసేయాలి వాడిని ముందుగా అడుగులు వేయడానికి పోతుంది అని వీళ్ళలో వీళ్ళు కూడగొలుక్కున్నారు కూడగొలుక్కుని ఒక ద్వైత విద్వాన్ ఎందుకంటే రాజమర్గ్రం రాజుని సెటిల్ చేయాలి ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ కమిషనర్ ఎటువైపు తిరిగితే అటువైపు ఉంటుంది పవర్ ఆయన్ని కన్విన్స్ చేయాలి ఎగ్జిక్యూటివ్ కమిషనర్ ని లేకపోతే మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్ పూజలన్నీ బాగా జరుగుతున్నాయని అనుకున్నాడు అనుకోండి అనుకుంటే ఈ పూజలు బాగా జరగటం లేదు అనే పక్షానికి బలం ఉండదు కాబట్టి ఆయన్ని బుట్టలో వేసుకోవాలి బలం ఉన్న వాడిని బుట్టలో వేసుకోవాలంటే ఆయన కాబట్టి మిగతా వాళ్ళందరూ ఎన్ని చెప్తేనేమి అసలైన వ్యక్తి ఏమంటున్నాడు మినిస్టర్ గారును ఎగ్జిక్యూటివ్ ఈఓ గారు వాళ్ళిద్దరూ ఒపీనియన్ ఏమిటి వాళ్ళిద్దరినీ కొంచెం మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే బస్ థింగ్స్ విల్ టేక్ షేర్ వాళ్ళిద్దరినీ పట్టుకోలేకపోతే వీఆర్ ఇన్ ట్రబుల్ సో సమ్ సమ్ మోడర్న్ ఎగ్జాంపుల్ సో ఎగ్జాంపుల్లో ఎగ్జాంపుల్ దృష్టాంతానికి ఒక దృష్టాంతం వల్ల సో అదేవిధంగా రాజుగారికి ఇప్పుడు అద్వైతం నిలబడిందనుకోండి ద్వైత పండితులకి దక్షిణలోవి బాగా తగ్గిపోతాయి రాజుగారు చిన్నచూపు చూస్తారు రాజాస్థానం పదవి పెద్ద పదవి ఈ అద్వైతాచార్యుడికి ఇచ్చేసి ఆయన ఏమో జగత్తు ఇచ్చం ప్రారంభిస్తే మనం చెప్పే పురాణాలు వినడం ఈ రాజు మిగతా ఊళ్ళో వాళ్ళు వింటే ఉపయోగం ఉంటారు రాజు వినాలి కాబట్టి ఈ రాజుని మనం ఆపాలి అని వీళ్ళు ఏం చేశారంటే ఈ ద్వైతాచార్యులు ఏం చేశారంటే కూడబులుకుని ఓ పండితుడిని ముందుకు చూశారు ఆ పండితుడు అంటాడు రజతానుభవం కలిగింది కనుక మార్కెట్లో ఉన్న రజత మార్కెట్లో రజతానుభవం కలిగినప్పుడు దేనివల్ల కలిగింది రజతం బట్టి రజతం వల్ల రజతానుభవం కలిగింది రజతానుభవానికి మూలంలో ఏముంది మార్కెట్ ప్లేస్లో రజతం ఉన్నది అలాగే ఇక్కడ కూడా ఆలుచిప్ప దగ్గర కూడా రజతానుభవం కలిగింది కనుక ఆలుచిప్ప దగ్గర కూడా రజతము ఉన్నది దీనికి సత్ఖ్యాతి అని పేరు ఈ సత్ఖ్యాతిని చెప్పిన వాళ్ళు ఎవరో చెప్పుంటారా ఎన్నమో మాటంగా చెప్తాను మీరు ఏమనుకోకండి కార్కికులు కార్కికులు అంటే గౌతమ గౌతముండని ప్రాచీన కాల ఋషి దాని మీద తర్కానికి భాష్యం రాసిన వాళ్ళు ఉదయనాచార్య చాలా పెద్దవాడు పెద్ద విద్వాంసుడు రఘునాథ శిరోమణి ఇలాంటి అన్నం భట్ట తెలుగువాడు తర్క సంగ్రహం రాసిన వాడు ఈ విధంగా వీళ్ళందరూ మహావిద్వాంసులు వీళ్ళు రామానుజాచార్యులు వీళ్ళందరూ సఖ్యాతికి చెందిన ఆచార్యులు రా అక్కడ రజతం ఉన్నది అంటే రజతం ఉండడం ఏంటండి ఆజ్యప్పలో రజితం ఉండడం ఉందంటే అయిపోయింది ఈ చర్చ ఎంత అయింది చర్చ ఎంతా అయిన తర్వాత ఈ అద్వైత పండితుడు నాలాంటి కొట్గాడు ఎప్పుడైతే ఎదరపక్షం వాళ్ళు రజతం ఉంది అని గట్టిగా వాచంతో ప్రారంభించాడో ఆయన అనుకున్నాడు అన్యావాచ్యం ఉంచుతాయి ఎందుకు వచ్చిందిలా ఎందుకంటే దృష్టాంతం దగ్గరే వీడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించకుండా అడ్డగోదుగా వస్తుంటే వీడికి తత్వం ఎప్పుడు బోధపడేది అదే ఓకేనా శుభం అని ఈయన తప్పుకున్నాడు అక్కడి నుంచి నివృత్తి ప్రధానత కనుక సో వాళ్ళు మహానంద పడిపోయారు మేమే నెగ్గేమని అనుకుంటున్నారు అయిపోయింది సత్కారాలు చేసే సమయం వచ్చింది రాజుగారు ఏం చేశారు రాజుగారు చాలా ఆయన ఏం చేశాడంటే ఈ అద్వైత పండితులు విరవై వివాహాన్ని ఆ మొత్తం సముద్ర బీచ్ సేనా నాయకుడికి బురణించాడు నాకు ఒక ఆయు పది బస్తాలు తక్కువ కాకుండా ఆలు చెప్పులు తెప్పించమని ఈ పది బస్తాలు ఆలు చెప్పులో లారీలో వేయించుకొచ్చాడు వేయించుకొచ్చి ఈ ద్వైత పండితులందరినీ తిరుచుకెళ్ళి ఈ ఈ లారీలో ఉన్న వెందంతా మీకు నేను ఇచ్చేస్తున్నాను చెప్పే చెప్పే వాళ్ళు అనుకుంటారు ఇదీ వెళ్ళి వచ్చిందేమో తద్లు తద్దులు వెండి వచ్చిందేమో తెలిసి చూస్తే ఆలోచి ఫలం ఉన్నాయి వాటిని వెళ్ళారో సో కాబట్టి అన్యావాచో విముంచత ఊరికే వాదన వద్దు ఎవరితోటి వాదన చేయొద్దు వాదించవద్దు సత్యాన్ని ప్రతిపాదించే సందర్భం అయితే ప్రతిపాదించ లేకపోతే కిమన్నాస్తి తూష్ణంగా ఉండిపోయి మాట్లాడొద్దంట ఎందుకు అనవసరం అద్వైతాన్ని ఒక వాదంగా నీవు ప్రవేశపెట్టి ఎప్పుడూ కూడా ఎదరవాడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయద్దు ఎదరవాళ్ళు ఏదైనా మంచి ఉంటే మనం గ్రహించటం లేకపోతే మన దగ్గర మనం వచ్చే ఒకసారి హరే కృష్ణ గ్రూప్ వాళ్ళు కలిసారు మీరు ఏదైనా చెప్పండి నేను అన్నాను వద్దులేండి నేను చెప్పడం ద్వారా ఇస్తే మీకు అనుకూలంగా ఉండదు అయితే మీరు ఏం చేస్తారు మీరు చేయబోయే దాంట్లో నేను జాయిన్ అవుతాను ఇప్పుడు మేము హరే రామ భజన చేస్తామని అన్నారు అయా విత్యం అయితే ఓ రెండు చిరతలు ఏమంటారు ఇవ్వమని చెప్తాను ఓ రెండు చిరుతలు తీసుకుని వాళ్ళు హరే రామ రామ రామ రామ వాళ్ళు ముందు చెప్పాలి పోనీ సంతోషం అద్వైతంలో భేదమే ఉంది కానీ మంత్రం ఉపనిషత్తు యొక్క మంత్రాన్ని మనం వలస జడగొట్టకూడదు ఆ మాట అన్నాను మంత్రం ఉపనిషత్తులో ఉన్న మంత్రం దాన్ని అలా వరుస మారిస్తే అలాగే అలా కాదండి ఇది ఇంతే ఇదన్నా సరే ఫోన్ అలాగే కానీ దానికి కూడా కాంప్రమైజ్ అయ్యి మనం మంత్రం చెప్పట్లేదు నామమే చెప్తున్నాము మంత్రం చెప్తే మరి చెప్పాలి నేను మంత్రం చెప్పట్లేదు నామమే చెప్తున్నాను అని ఆ చిరట పట్టుకుని వాళ్ళపై అయింది వాళ్ళు కొద్దిసేపు చేసి లేచి డాన్స్ చేయడం ప్రారంభించారు నేను వాళ్ళందరూ లేచిన వాళ్ళు కూడా లేవనంటే సరే నేను లేచాను లేచి నిలబడి వాళ్ళతో పాటు నేను కూడా నేను డాన్స్ ఎక్కడ చేయలేకపోయాను సో చేశాను ఒక అరగంట కార్యక్రమం ఎంతో ఆనందం మనసు ఎందుకంటే నామాన్ని జపం చేశాం అరగంట అయిన వెంటనే ప్రసాదం బాగా పెట్టాను ఆ ప్రసాదం తిన్నాం స్వామీజీ అని చెప్పేసి ఎంతో మర్యాద చేశారు లేచి అంతే అంతేగాని వాళ్ళకి ఇప్పుడు అద్వైతాన్ని బోధిస్తానంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు నియావాచు విని కూడా అంచేత అద్వైతము దేనికి విరోధి కాదు అద్వైత సాక్షాత్కారం విరోధి కాదు అద్వైతాన్ని ఒక వాదంగా ఎప్పుడూ ప్రవేశపెట్టకూడదు అద్వైతాన్ని వాదంగా ప్రవేశపెట్టే పొరపాటుని పండితులు చేస్తూ ఉంటారు ఆ పొరపాటు ఎప్పుడూ చేయకూడదు అవిరోధన్ నిబోధత అనే గౌరవపదాచార్యుల యొక్క సిద్ధాంతం ఇది దేనికి విరోధి కాదు ద్వైత ద్వైతవాదానికి కూడా ఇది విరోధి కాదు కాబట్టి భగవాన్ రమణ మహర్షి ఎప్పుడైనా వెళ్ళి వాదా రూపంగా ప్రతిపాదన చేసినట్టుగా మీరు విన్నారా ఎప్పుడైనా ఏప్పుడు వాదం అనే మాటే లేదు ఆయన మాట అన్నారు జీవుడు జగత్తు ఈశ్వరుడు ఈ మూడింటి యొక్క స్వరూపాన్ని గురించి ఈ లోకంలో అనేక మతాలు ఉన్నాయి మతాలన్నీ ఈ మూడు అంశాల మీద ఆధారపడే ప్రవర్తిల్లుతున్నాయి అనేక మతాలు అయితే ఈ మతాల్లో ఏది మంచి ఏది చెడు అనే మీమాంస విదిలిపెట్టి ఈ మూడింటినీ తెలుసుకుంటూ ఉండేటువంటి ఆ చైతన్యం యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే సరబడుతుంది ఎందుకంటే నిద్రలో ఈ మూడు లేవు నిద్ర నుంచి బయటకు వచ్చి వీడు తెలుసుకోవడం ప్రారంభించినప్పుడే జీవుడు జగత్తు ఈశ్వరుడు మూడు టాపిక్స్ వచ్చాయి ఈ టాపిక్స్ రావడానికి ముందు ఏడు ఉంది అహమస్మి ఆ అహం ఏమిటో తెలుసుకో సరిపడుతుంది అని చెప్తారు కాబట్టి వాదములు అనవసరం అన్యావాచో విముంచత అమృత ఇష సేతు మీరు వాదాల్లో పడ్డారనుకోండి అమృతం లోపల లభుంది వాదంలో అమృతం లభించదు వాదాలని విడిచిపెట్టి ఆత్మనిష్ఠులై ఉంటే మీకు అమృతం లభిస్తుంది ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్లో కలిసి ఏదో ప్రయాణం చేస్తున్నారు ఈ కథ వల్ల మహాత్ములు చెప్తుంటే పట్టుకుందా ప్రయా సడన్గా గుర్తుకొచ్చింది సో మీతో చెప్పేస్తున్నాను ప్రయాణం చేస్తుంటే వాళ్ళు ఏదో ఎక్కడో రిక్ష చేసుకుని భోజనం చేశారు చేసిన తర్వాత పాయసం తినాలని అనిపించింది వాళ్ళు తినాలని అనిపిస్తే ఎవరో తల్లికి దగ్గరికి వెళ్ళామా మేము పాయసం వండుకు తినాలనుకుంటున్నాం మీరు వండి పెడతారంటే నాకు ఓపిక లేదు నాయన వండి అంటే పని మీరు వండి పెట్టద్దు మేము వండుకుంటాం మీరు కావలసిన పదార్థాలు ఇప్పించవలసింది ఏంటంటే ఆవిడ ఆ దగ్గర ఉన్నవాస్తానని వీళ్ళని ఆ పాయసానికి ఉపయోగించేటువంటి ఆ స్టిక్స్ ఏమో ఉంటాయి రైస్ స్టిక్స్ అవి ఓ గుప్పడు అవినో రెండు గంజాలు పంచదారా తీసుకొచ్చారు అది ఇంక దొరకలో దొరికింది సో కొద్దిగా పాలు ఇచ్చింది ఓ మిల్లెడు పాలు ఇప్పుడు వీళ్ళు పాయసం తయారు చేశారు ఈ పాయసం ఒక్కడికి సరిపడుతుంది ముగ్గురికి ఏం సరిపడుతుంది ముగ్గురు ఏదో ప్రసాదం తిన్నట్టుగా తింటే ఆ పాయసం తిన్న కోరిక కూడా తీరదు సో వీళ్ళు ముగ్గురు వెళ్ళారంటే ఒక్కడికే సరిపడుతుంది కాబట్టి ముగ్గురు తిన్నాం అనవసరం ఉంది కూడా తృప్తి ఉండదు అయితే మరి అలా ఆ ఒక్కడు ఎవరు అంటే వాళ్ళు మనం పడుకుని నిద్రపోదాం తెల్లవారి మంచి అద్భుతమైన కళ ఎవరికి వస్తే వాడు ఆ ఓకే ముగ్గురు పడుకున్నారు పొద్దున్న పొద్దున్న లేచారు దేవగారే ఒకళ్ళు లేచారు కదా నాకు అద్భుతమైన కళ వచ్చింద్ర ఏట్రా నాకు మన మహారాజు కనపడ్డాడు కనపడి ఏమో అని పేరు పెట్టి పిలిచి పలకరించి ప్రశంసలని కురిపించి ఎంతో మెచ్చుకున్నాడు అని అవును మహారాజు ఆ ప్రేమ్ మినిస్టర్ మహారాజు కనపడినట్టుగా చెప్పాడు అలాంటి అద్భుతం కళలో జరిగింది అని ఒకడు చెప్పాడు అంటే రెండవవాడు అన్నాడు అంతకంటే అద్భుతంకూడదు నేను నా కళ ఏమిటి ఏం కళ నాకు సాక్షాత్తు శ్రీహరి కళలో కనపడి ఏమాయ్ నువ్వు చాలా పుణ్యాత్ముడివి నీకు నేను వైకుంఠ ద్వారాలు నీ కోసం చర్చి పెడతాను అని నాకు హామీ ఇచ్చినాడు అని రెండోవాడు చెప్పాడు ఇది ఇంకా అద్భుతంగా ఉందని చెప్పేసి ఇప్పుడు మూడోవాడిని అడిగారు మూడోవాడు అని చెప్పాడు నాకు కళలో ఒక పిశాచం కనపడిందని చెప్పాడు ఈ పిశాచం కనపడే ఏం చెప్పిందంటే ఎవరైనా నువ్వు వెంటనే పాయసం తింటావాళ్ళు అవుతుంది వెదిగించింది నేను ఆ భయపడిపోయి వెంటనే లేచి ఆ వాయిపు తిగేసే అంటే ఇప్పుడు దిగి వాయిసం లేదంటే లేదు ఎందుకంటే ఆ పిషాట్ ఏమో కొట్టేసి సొంతస్తానంటే ఏం చేయాలో అసలు కనుక భయపడిపోయి పాయసం తిగేస్తాను సో ఈ అద్భుతాలు ఆశ్చర్యాలు మహారాజులు మహావిష్ణువులు ఇవన్నీ అలాగే ఉన్నాయి వీడు పాయసంపుచ్చేసుకున్నాడు సో ఆ విధంగా విష్ణువు గొప్ప శివుడు గొప్ప దేవుడు వైకుంఠంలో ఉన్నాడా ఒక ఆయన మొన్న నేను కాకినాడు వెళ్ళినప్పుడు ఒక ఆయన నాతో చెప్పారు నేను శపథం చేసి చెప్తున్నాను శపథం ముమ్మారు ముమ్మారు శపథం చేసి చెప్తున్నాను దేవుడు అంటే విష్ణువు మాత్రమే మరొక లెవెళ్ళు దేవుడు కాదు నేను శపథం చేసి చెప్తున్నా అని అన్నారు ఆయన అంటే నేను అన్నాను చూడండి మీరు చే మీ శ్రద్ధకి నేను చాలా సంతోషిస్తున్నాను విష్ణువు మాత్రమే దేవుడు అని మీరు అంటున్నారు నేను ఒప్పుకుంటున్నాను దానికి అయితే మరొక లెవెళ్ళు కాదంటున్నారు ఈ మరొక చెప్పండి అంటే ఇంక శివుడు మొదలైన దేవుడు కానే కాదు అంటే నేను అన్నాను చూడండి పద్నాలుగు తరాల్లో మా ఇంట్లో ఎవళ్ళు శివుడిని చూడలేదు విష్ణువుని చూడలేదు మీరేమైనా చూసారా వీళ్ళిద్దరినీ మీరిద్దరినీ చూసి టీవీలోనో డైరెక్ట్గానో ఇప్పుడు వాజ్పేయి గారు సోనియా గాంధీ గారు మోరా క్లాస్ మనకి తెలుసు ఈయన తెలుసు ఆవిడ తెలుసు ఏదో ఛాయిస్ కొంతమంది ఈ ఛాయిస్ తీసుకుంటారు కొంతమంది ఆ ఛాయిస్ తీసుకుంటారు ఏంటి మీరు ఏమిటి విష్ణువే గొప్ప శివుడు గొప్ప కాదని ఏదో చెప్తున్నారు మీరు ఏమైనా కలిశారా ఎవరన్నాను సో ఈ వాదములు ఇవన్నీ శుద్ధానవసరం అమృ అమృతం ఎక్కడ ఉన్నది హృదయంలో అమృతం ఉన్నది ఆత్మరూపంగా ఉన్నది ఆ అమృతాన్ని రాగద్వేషాలు ఈ సాంసారిక వాసనలు కప్పేసి ఉంచింది కాబట్టి మీ హృదయంలో మీరు అన్వేషించండి లుక్ విత్ ఎన్ సెర్చ్ విథిన్ దట్ ఇది ఫార్ములా అమృత శైష సేతు ఈ హృదయము అనేది మిమ్మల్ని అమృత నిధానం అది అమృతము అంటే మోక్షము ఇమ్యూటబుల్ బ్రహ్మన్ పరమాత్మ దానికి తీసుకువెళ్ళేటువంటి వార వారిధి బ్రిడ్జి కింద పనిచేస్తుంది అని చెప్తుంది సో అన్యావాచ్య పరిత్యజత విడిచిపెట్టండి కాబట్టి ఏమం విమృశ్య శుధియో విరమంతి శబ్దాత్ అని వస్తుంది ఈ సత్యాన్ని ఈ విధంగా తెలుసుకున్నటువంటి మహాత్ములు వివేకవంతులు విరమంతి శబ్దాత్ ఈ శాస్త్ర శబ్దం అంటే అక్కడ వేదమునందలి విభిన్న కాండలు అర్థం వేదల్లో కూడా కర్మకాండ ఉపాసనా కాండా ఎవరిలో ఉంటాయి అవన్నీ వదిలిపెట్టేస్తారు ఆ మాట దెబ్బపోతున్నారు శంకర్లు చెప్పబోతున్నారన్నమాట వేరేమంతి శబ్ద శబ్దం అంటే వేదం వేదాన్ని వదిలిపెట్టేస్తారు వేదంలో కర్మకాని ఉంటుంది ఈ కర్మ చేస్తే ఈ ఫలం ఆ కర్మ చేస్తే ఆ ఫలం అనేవి ఉంటాయి అవన్నీ వదిలిపెట్టేస్తాను నేను మొన్న చెప్పాను మీకు మను సూక్తం అంటే తల్లేవాయ మన్యు సూక్తం ఎందుకో భూసో చదువు శ్రీ సూక్తం చదువుకో మన్యు సూక్తం ఎందుకని అది కానీ వేదంలోనే ఉంటే మాత్రం వేదంలో అనేకం ఉంటాయి అవన్నీ పెట్టు కూర్చుంటామా ఏమి వేదం ఉంది వేదం లేదా ఈ మూవించా ములాగా అవ్వడానికి పన్నెండు ఏళ్ళు పడుతుంది దాన్ని బట్టి ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి విద్యా నివర్షం పుస్తకాలు మీరు ఉంటే ఒక ఎదురు వేదానికి పన్నెండు వాల్యూమ్స్ పన్నెండు ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి అవన్నీ మీరు చేసేస్తారా వ్రతకల్పం పుస్తకం ఏదైనా చూసారా మీరు ఎప్పుడైనా దాంట్లో ఎన్ని వ్రతాలు ఉంటాయి యాభై వ్రతాలు ఉంటాయి ఆ పేర్లు కూడా ఎప్పుడూ మనం విని ఉండం మనం ఏం చేస్తామో ఏదో ఋషపంచమీ వ్రతము క్షీరాబ్ధిద్వాదశీ వ్రతము ఇలాంటివివో ప్రధానమైన ఓటం రెండో చూసుకుంటాం ఇంకా మొత్తం పుష్పంలో ఉన్న వ్రతాలన్నీ చేయాలంటే ఎవడవల్ల అవుతుంది అలాగే వేదంలో ఉన్నటువంటి సూక్తాలన్నీ వల్లించాలంటే అదేమీ అయ్యే మాట కాదు అది ఎవరో వల్లించే మనము అమృత అమృతము ఏదో దాన్ని పట్టుకోవాలంటే కనుక మిగతా కూడా పక్కన పెట్టేటటు ఇదే అంటున్నారు ఆయన సర్వం కర్మ సరిత అర్థం అపర విద్యను అందించి పక్కన పెట్టేయమన్నారు అపరవిద్యను విడిచిపెట్టమన్నారు అపర విద్యను విడిచిపెట్టమంటే అర్థం ఏంటో తెలుసునా తత్ప్రకాశ్యం చెర్వం కర్మ అదే అపరవిద్య చేతత్ ప్రకాశింపచేయబడే అంటే ప్రతిపాదించబడే కర్మలను అన్నిటినీ విడిచిపెట్టండి ఇప్పుడు ఒక ఆయన నేను ఇంటికి వాస్తు సరిగ్గా లేదని వాస్తు చెప్పాడు నేను ఇప్పుడు అదంతా మార్పు చేయిస్తున్నాను అని మొదలుపెట్టాడు ఒక ఆయన నేను అన్నాను ఈ వాస్తు అసత్యం అని నేను చెప్పను ఈ వాస్తు సత్యమో అసత్యమో మనకేం తెలుసు ఇది అపరవిద్యయ ఈ అపరవిద్య చేత ప్రతిపాదించబడే కర్మను పక్కన పెట్టు ఆ డబ్బుని ఎవరికైనా దానం చేసి చక్కగా గాయత్రి జపం చేసుకుంటూ కూర్చో సరిపడుతుంది నీ వాస్తు అన్నీ సెటరేట్ అయిపోతాయి అని అంటే నేను ఇకే ఒక సిచ్యువేషన్ని కల్పించి మీకు చెప్తున్నాను ఎందుకంటే అపరవిద్యా ప్రకాశ్యములైనటువంటి విషయాల్ని పక్కన పెట్టేసి మీరు ఆ మూల తత్వాన్ని పట్టుకోవాలి కానీ ఆఫీస్ సూపరింటెండిని పట్టుకోవాలి కానీ ఆ గేట్ దగ్గర ఉండి చేప వేసి వాడు అదే ముద్ర చూడండి అతన్ని పట్టుకుంటే మీ పదేమవుతుంది వాడు సంతకం పెడితే తను ముద్ర వేస్తాడంతే అంతేగాని సంతకం అతనే కదా పెట్టాల్సింది ఆ ఈ వాస్తు దోషాలనే అన్ని దోషాలని కూడా సరిపెట్టేటువంటి ఆ పరమాత్మని హృదయంలో దర్శించే ప్రయత్నం చేయాలి కానీ ఈ చిన్న చిన్న సూపర్ఫిషియల్కి ప్రయత్నం చేస్తే ఉపయోగం ఏమిటి కాబట్టి అలాగే కర్మలు ఉంటాయి స్వర్గాన్ని బోధించే కర్మ ఉంటుంది అగ్నిష్టోమము అగ్నిష్టోమైన స్వర్గకామో యజేత ఇక్కడ ముల్లోకాలు ఆ పర ఆ పరబ్రహ్మయే హృదయంలో ఆత్మరూపముగా ఉన్నది నీవు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తావా లేకపోతే ఆ స్వర్గానికి వెళ్ళి ఆ కర్మ చేస్తావా ఇది తెలియకపోతే పోనాది చేసుకునేవాళ్ళం ఇది తెలిసిన తర్వాత ఆ స్వర్గాన్ని బోధించేటువంటి కర్మశాస్త్రం ఏదైతే కదో దాన్ని పక్కన పెట్టు అన్యా వాక్యో విధించట అంటే అర్థం అది కేవలం వాక్కుల్నే వదిలిపెట్టడం కాదు ఆ వాక్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు ఒకడు అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళాడు వాళ్ళేమో ఇన్ని బ్రోషర్స్ ఇస్తారు వీడు ఆరోగ్యంగా బయటకు వచ్చాడు ఇప్పుడు ఈ బ్రోషర్స్ అన్నీ చదువుకుంటూ కూర్చుంటాడా ఎందుకది అలా చదువుతూ ఉంటే అది ఉన్న లేని రోగాలు కూడా వస్తాయి మనస్సుకి అటువంటి అటువంటి బెంగ పెట్టుకోకూడదు రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి ఇప్పటి నుంచి చదువుతో కూర్చోవడం ఎందుకది అనవసరం అలాంటి చదువులు ఎందుకంటే అది జ్ఞానమే అయినా కూడా లౌకిక జ్ఞానము అపర సంబంధించిన జ్ఞానము ఎందుకు వచ్చిన జ్ఞానం అది కాబట్టి నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తే ఆత్మజ్ఞానాన్ని సంపాదించు లేకపోతే మాట్లాడుకూరుకో అనవసరం ఇదంతా కూడా డోంట్ ఎల్ ఎ అన్యావా విభజించేస్తా సో తత్ ప్రకాశించ సర్వం కర్మ ఈ కామ్య కర్మలు అర్థం వర్ఫనలేని కర్మలు స్వర్గానికి చేరాల్సిన కర్మలు వీటిని అన్నింటినీ అపరవిద్య చేతన ప్ర ఉన్నాయి ఇవన్నీ వేదమే ప్రకాశింపచూస్తుంది అపరవిద్య కదా రుగ్వేదో యజుడు సామవేదో ఇవన్నీ అపరవిద్యలో పడిపోయాయి కదండి మీరు చూశారు కదా కాబట్టి ఇవి బోధించేటువంటి కర్మల్ని వీటిని అన్నింటినీ పక్కన పెట్టి నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి ఆత్మానమేవ ఏకని జానట అన్యావాచ్య వినించట శంకరులు అంటున్నారు స్వసాధనం అంటున్నారు సాధనముతో సహా సాధ్యాన్ని విడిచిపెట్టేమంటున్నారు స్వర్గము స్వర్గం సాధ్యం కదా దాన్ని విడిచిపెట్టే స్వర్గం సాధ్యం విడిచిపెట్టేస్తే స్వర్గ సాధనమైన కర్మను కూడా విడిచిపెట్టే కదండి వాస్తు సాధ్యమైనటువంటి సాధ్యమైన ఒక గోల్ ఒకటి ఉంటుంది ఈ వాస్తును సరిచేస్తే మాకు ఇంట్లో అన్నీ సక్రమంగా ఉంటాయి ఆ గోల్ను విడిచిపెట్టాయి ఈ వాస్తుని కూడా విడిచిపెట్టాయి మాకు భయం ఉందండి ఒక గండం ఉంది ఫలానా పూజ చేస్తే ఆ గండం పోతుంది ఆ గండం పోవటా అనే సాధ్యాన్ని పక్కన పెట్టుంది ఈ గండం ఆత్మ అవినాశి గంధం ఆత్మకు ఏమీ లేదు కాబట్టి ఆ గండం పోవటా అనే సాధ్యము అజ్ఞాన కల్పితము అని దాని అవసరం అనేది అప్పుడు ఈ ఆ గండం పోవడానికి చెప్పిన సాధన ఏదవుతుంది నేను మీకు మనవి చేస్తాను ఇంతకుముందు చెప్తాను నేను నడిచి వెళ్తుంటే ఋషీ దృష్టిలో స్వామిజీ చమత్కారి అంగూఠి అని చమత్కారి అంగూఠి అంటే అంటే నేను అడిగాను ఏమిటి అంగూఠి వల్ల ఏమిటి చమత్కారి అనగా నేనే మీరు కోరిన కోరిక దీంతో తీరిపోతుంది అది చమస్తారు ఎంత పది రూపాయలు పది రూపాయలు ఇచ్చా అంగూఠి తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదో చెప్పుకుంటారా నేను ఏ కోరిక కోరాలో ఆ కోరికనే పరిత్యాగం చేసేస్తే ఈ అంగూఠిని పట్టుకోవడం ఏమిటండి ఏదో కోరిక కోరిక కోరి అప్పుడు ఆ పెట్టుకోవాలి కోరికను పరిత్యాగం చేస్తే ససాధారణం దాని సాధనమైన అంటే అతను చెప్పిన మాట కరెక్ట్ అని అనుకున్నప్పుడు కూడా దానికి ఆ కోరికని మనకి సిద్ధింపజేసేటువంటి అంగూఠిని ఛాలెంజ్ చేసార అంతే అలాగే సర్వం ఛాలెంజ్ చేసి పారా ఇక్కడ కూర్చుంటే అవే మిగులుతాయి కాబట్టి ససాధనం ససాధనం అంటే ఇక్కడ ఆనందగిరి టీకాదారు డ్యాంసాడు అంటే యజ్ఞోపీత అదే అంశాడు యజ్ఞోపవీత అదే అంశాడు మరి ఉండకం కదండి అంటే ఈ కర్మ సాధనములు కర్మసాధనములు ఏమిటి యజ్ఞోపీతం తిలక ఇవి కదా మరి కర్మ సాధనాలు ఇవన్నీ విడిచిపెట్టేసి సర్వసంగ పరిత్యాగం చేసుకోమని అలా సూచన చేస్తారు అలా సూచనలు ఉంటుంది కాబట్టి పోన అంతవరకు అలా ఉంది చెప్పేసి ఊరికే మీకు సూచన చేసి వేశాను అంతవరకు వెళ్ళిపోర్లేదు కానీ ఈ అల్పములైన విషయముల వెంటబడి దాన్ని బేల మనస్సు అంటారు సో ఏదో భయం ఈ భ ఏదో పిరికితనం ఈ పిరికితనంతో ఏదో ఇచ్చేస్తే వస్తుంది అని ఇలాగంటే ఆ బేలతనాన్ని పక్కన పెట్టి కేవలము ఆత్మనిష్ఠులుగా ఉండండి ఎమృత శైష ఏతదత్మజ్ఞానం అమృత అమృతత్వ మోక్ష ప్రాప్తే సేతురివ సేతు ఎందుకని మిగతావన్నీ ఎందుకు వదిలిపెట్టే చేయాలి అంటే ఎత ఎందువలన అనగా అమృత ఈ ఆత్మజ్ఞానము అమృతమునకు సేతు ఏష అంటే ఇది అంటే ఏత ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానము అమృత అంటే అమృతమనే లిక్విడ్ అనుకున్నాను అమృతత్వస్య అని అర్థం ఇట్ ఈస్ ఎ స్టేటస్ ఇట్స్ నాట్ ఎ లిక్విడ్ ఆ అర్థం అలాంటి భ్రమపడే అవకాశం ఉంది కనుకనే అమృతస్య అమృతత్వస్య ఇమ్మోర్టాలిటీ అనేటువంటి వస్తువు యొక్క స్వరూపము దానికి అంటే మోక్షము అని అర్థం ఆ మోక్షము నాకు అంటే మోక్షస్య ప్రాప్తయే మోక్షము పొందుట కొరకు సేతు సేతు అంటే బ్రిడ్జి నిజంగా బ్రిడ్జి అనుకున్నారు సేతురి వేతు బ్రహ్మసూత్ర భాషలో అంటారు ఆత్మ బ్రిడ్జి ఆత్మ ఏష అమృత సేతు కదా ఆత్మ సేతు అంటే సేతు మృద్ధారు నిర్మితము అని అంటారు ఆ రోజుల్లో సేతువుని కట్టెల చెక్కతోటినో మట్టి బెల్లము బెల్లం కలిపితే మట్టిలో కొంచెం గట్టి పడుతుంది ఇవన్నీ కలిపి కట్టివంట ఆయన అలాంటి సేతు మాట చెప్పి అలాంటి సేతు అనుకునేవి ఇది అని అంటారు సేతురివ సేతు సేతు అంటే నిజంగా బ్రిడ్జ్ అనుకునేవు అదేమి కాదు అంటే సేతురివ సేతు అంటే ఇట్స్ అ రూపకము ఎందుకు నీ సేతువుతో రూపకం చేయాలి అంటే సంసార మహోదే అది పెద్ద సేతు అంటే రాముడు కట్టిన సేతు అని మనసులో పెట్టుకుని అంటున్నారు ఆయన రాముడు కట్టిన సేతు ఆ పెద్ద సముద్రాన్ని దాటానికి సహకరించింది అలాగే ఈ సంసారం అనే మహాసముద్రాన్ని దాటానికి ఈ ఆత్మజ్ఞానము సహకరిస్తుంది ఉత్తరణ హేతుత్వాత దాన్ని దాటేయటానికి ఇది సహకరిస్తుంది సహకారం అవుతుంది అని అదే అభిప్రాయం కనుక అలా దాన్ని అర్థం చేసుకోవాలి దాని మీద ఒక శృతిని కోర్చేస్తే అక్కడిగా మంత్రం పూర్తయిపోతుంది వెల్కమ్ బ్యాక్ టు మార్ ఓం స్వర్య ప్రశ్న